సోదరీ సోదర్లారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మన జీవమునకు భక్తికి అవసరమైన సందేశం పరిశుద్ధాత్మ మనకు వినిపిస్తాడు పోయినసారి దేవుడు సృష్టికర్తగా ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు ప్రత్యక్షమయ్యాడు మొదటి అధ్యాయంలో దేవుడు అనే మాట సరిగ్గా ముప్పై సార్లు వచ్చింది లెక్కపెట్టి చూచుకోండి దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు ైబులు ఎన్నడూ పూనుకొనదు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే బైబులు గ్రంథం ప్రారంభమవుతుంది ఆది ఎందు దేవుడు దావీదు మహారాజు పద్నాలుగో కీర్తన మొదటి వచనంలో అందుకే అన్నాడు బుద్ధిహీనుడు దేవుడు లేడని మనస్సులో అనుకుంటాడు బైబిలులో ఆధ్యాత్మిక సత్యాలు విమోచనాత్మక వాస్తవాలు ఎన్నో ఎన్నెన్నో మనకు దేవుడనుగ్రహించాడు వెనడము చేత విశ్వాసం కలుగుతుంది దేవుడు సృష్టికర్త మొదటి అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వం దేవుని శక్తి దేవుని సంకల్పం మనం గుర్తించాము రోమాపత్రికా మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో పౌలు చెప్పినట్లు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకుని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటంచేత తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు దేవుని ఎందలి అచంచల విశ్వాసమై దేవుని వాక్య సత్యాలను మనకు అనుభవీక వేద్యం చేస్తుంది బహుదేవతారాధనను ఆదికాండం మొదటి అధ్యాయం నిరసిస్తుంది సత్యయేక దేవారాధనను ప్రోత్సహిస్తుంది దృశ్య అశాశ్వతమైనవి అని నేర్పుతుంది సమస్త చరాచర జగత్తుకు ఆది అనేది ఉంది అందుకే బైబులు ఆదియందు అనే మాటతో ఆరంభమవుతుంది పదార్థం దేవుడని భ్రమించరాదు దేవుని చిత్తము అనగా ఆయన సంకల్పం సృష్టిగాథలో మనకు తేటగా దృగ్గోచరమవుతుంది దేవుడు స్థాణువు కాడు ప్రారబ్ధవాదం కర్మవాదం బైబులులో కానరావు దేవుని సృష్టిలో ఒక క్రమం ఉంది దేవుని సృష్టి వర్ధమాన పరిణతిని చూపుతుంది దేవుని సృష్టి సమగ్రమైనది ఎట్టి లోపము లేనిది అందమైనది సృష్టికర్తకు సృష్టి అంతా సాక్షి సరే ఇప్పుడు ఆది కాండం రెండో అధ్యాయం అధ్యయనంచేతాము ఇందులో సృష్టి ఆరంభమందలి ఐదు రోజుల వృత్తాంతం మానవ సృష్టి విశేషం మానవునితో దేవుని ప్రారంభ నిబంధన స్త్రీ యొక్క సృష్టి మొదలైన అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు దైవప్రేరితమైన రచన పరిశుద్ధ బైబులు దేవుడు తన సత్యాన్ని పదే పునరుద్ఘాటిస్తాడు పునరుక్తి దేవుని వాక్యమందు సర్వసాధారణం మన హృదయాలపై దేవుని యొక్క సత్యాలను ఆయన ముద్రిస్తాడు మనం మరువకూడని అంశాలను దేవుడు మనకు నేర్పే విధానం క్రమశిక్షణాత్మకమైనది దేవుడు ఆరో రోజున మానవుణ్ణి సృష్టించాడు దేవుడు ప్రథమ ఉపదేశం చేసి అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశం కూడా చేశాడు అంటే రెండోసారి తన ప్రజలకు అదే బోధ చేశాడని గ్రహించాలి అంటే ధర్మశాస్త్ర వివరణ విశదీకరణ విపులీకరణ అలాగే శివాత్త గ్రంథం ఒక్కటి కాదు నాలుగున్నాయి దేవుని వాక్యమందు ఇదే బోధనా విధానం ప్రయోగించబడింది ఆరు రోజులు దేవుడి సృష్టి కార్యమందు నిమగ్నుడై ఏడో రోజును సబ్బాతుగా నియమించాడు ఇప్పుడు వివరాలు వినండి ఆకాశము భూమి అందులోని సమస్త సమూహము సంపూర్తి చేయబడింది దేవుడు తాను చేసిన తన పని ఏడు రోజుల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడో రోజున విశ్రమించాడు కాబట్టి దేవుడు ఆ ఏడో రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఆ రోజున దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు అది విశ్రాంతి దినం ప్రియ సోదరా సోదరి సబాతుదినం విశిష్టతను గుర్తించారా దేవుడు పనిచేసి విశ్రమించాడు అంటే ఏమిటి దీనికి అర్థం దేవుడు అలసిపోయాడనా సబ్బాతునాడు దేవునికి విరామమా విశ్రాంత సెలవురోజా వారమంతా కష్టించి పనిచేశాను వారాంతంలో నాకు విశ్రాంతి కావాలి అని సెలవు పెట్టాడా ఈ ప్రశ్నలకు అర్థం లేదు గమనించాలి దేవుడు పని విరమించాడు పని నుండి విశ్రాంతి ఆరు రోజులు పనిచేసి తన పని అంతా చూచి దేవుడు అంతా బాగున్నది అని ప్రశంసించాడు గదా ఇంకా చేయవలసిన పని లేదు పని అయిపోయింది దేవుడు చేయాలనుకున్న పని చేసి ముగించాడు దేవుని పని సమాప్తమైంది ఏడో రోజు దేవుడు విశ్రమించాడు ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఆధ్యాత్మిక సూత్రం హెబ్రిపత్రిక ఈ సందర్భంలో ఏమంటోంది మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము అనగా ఆయన లోకి మనకు ప్రవేశమున్నది ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము రెండు వేల సంవత్సరాల క్రిందట గేసు సిలువ మీద చనిపోయాడు ఎవరి నీకోసం నా కోసం ఆయన ఆ విధంగా చనిపోయి మనకు విమోచన ప్రసాదించాడు మనము ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాము రోమా పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినం విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము మన విశ్రాంతికి అవసరమైనదంతా ఏసే చేశాడు నా రోతహృదయాన్ని ఏసే తన రక్తంతో శుభ్రంగా కడిగాడు ఏసు యొక్క విమోచనాత్మక కృపకై ఆయనకు మనమెంతో కృతజ్ఞులం ఈ విశ్వం వేల సంవత్సరాల నుంచి ఉన్నదే దీనికి ఏదో ప్రళయం సంఘటిల్లింది అప్పటి సృష్టి పాడైపోయింది అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుని ఆత్మ అగాధ కదలాడాడు అల్లకల్లోలములో నుండి దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని సంతరించాడు ఆది కాండం అధ్యాయం నాలుగో వచనం దేవుడైన యహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమి సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఏదనగా ఉత్పత్తి క్రమం కుటుంబాలు తరాలు ప్రారంభాల గ్రంథం మాత్రమే కాదు ఆది కుటుంబాల గ్రంథం ఐదు ఆరు వచనాలు అదివరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టు మొలవలేదు దేవుడైన యహోవా భూమిమీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచడానికి నరుడు లేడు అయితే ఆవిడి భూమిమీది నుండి లేచి నేల అంతటినీ తడిపింది మానవుడు లేకముందే ఇదంతా ఉంది ఆదికాండంలో దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో ఇప్పుడు మనము చూతాము తాను సృజించబోయే మానవునికి దేవుడు ముందుగా నివాస స్థలాన్ని సిద్ధంచేస్తున్నాడు ఇదంతా మానవుని కోసమే దేవుడు చేశాడు అతని నివాస స్థలంలోకి అతణ్ణి ప్రవేశపెడుతున్నాడు దేవుడు మొదటి అధ్యాయంలో మనమేం చూచాము కేవలము శూన్యన్ నుంచి దేవుడు పదార్థ సృష్టి చేశాడు ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు ఆ తరువాత జీవసృష్టి చేశాడు దేవుడు మహామస్యములను జీవము గలిగి చలించే వాటిని చేశాడు ఆది కాండం మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం జంతు సృష్టి జరిగింది వృక్షసృష్టి వృక్షములు నాశనం కాలేదు సృష్టిలో విత్తనం అంతకు ముందే భూమిలో ఉంది ఆ తరువాత మానవ సృష్టి జరిగింది ఈ సృష్టి విభాగాలు ఒకదానిలో నుండి ఒకటి రాలేదు వీటి మధ్య ఎడముంది వీటిని దేవుడు నింపలేదు దేవుడు చెయ్యబోయే మానవ సృష్టికి అంతా సిద్ధం చేయబడి ఉంది దేవుడైన యహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రాలలోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు మానవుణ్ణి దేవుడు సృజించిన విధానం చూడండి పూర్తి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు భౌతికంగా దేవుడు నేలమట్లితో నిర్మించబడ్డాడు మానవ శరీరం పదిహేను లేదా పదహారు రసాయనిక పదార్థాలతో చేయబడింది ఈ పదార్థాలన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి నేల మన్నుతో కట్టిన కొంప ఈ మానవ భౌతిక శరీరం మనం చేయబడిన రసాయనిక ధాతువులు దేనికి అవే విడివిడిగా తీస్తే వాటికి ఖరీదు కడితే వాటి విలువ ఏపాటిది అంతగా అయితే నేటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ద్రవ్యోల్బణాన్ని బట్టి ఒక నూరు రూపాయలు కావచ్చు మరువవద్దు నేలమట్టితో కట్టిన కొంప ఇది అయితే మనిషి విలువ అంతేనా భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి మన్నుతో చేయబడిన ఈ శరీరం మన్నైపోతుంది అయితే అతనిలోని ఆత్మ దేవుని దగ్గరికి వెడుతుంది ఎందుకని దేవుడు మనిషిలోనికి జీవవాయువు ఊదాడు మనిషి జీవాత్మ మానవ జీవం భౌతికం మానసికం అంతే కాదు ఆధ్యాత్మికం కూడా మానవుడు తన సృష్టికర్తతో ఎంతో అర్థవంతమైన సహవాసంలోకి వచ్చాడు మానవుని ఉనికిలోనే దేవునికి సరిపోయే శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి ఈ సృష్టిలోని జీవులన్నిటికీ మానవునికి ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి దేవదూతలున్నారు వారిని గురించి మనకు అట్టే వివరాలు తెలియవు ఆధ్యాత్మిక పరిణామవాదం కూడా సహేతుకం కాదు మానవుని భాష మనస్సాక్షి మానవ వ్యక్తిత్వం ఇవి ప్రత్యేకమైనవి పరిణామవాదం మానవ సృష్టిని వివరించ జాలదు విశ్లేషించలేదు మానవుని అవశేషాలు ఎముకలు తవ్వి తీసి మిగతా ప్రాణుల ఎముకలతో పోల్చినంత మాత్రాన ఏమి బోధపడుతుంది మనిషికి జంతువుకు పోలికలున్నాయనడం హాస్యాస్పదం దేవుడు మనిషిలోకే జీవవాయువు ఊదాడు జంతువులలోకి కాదు మానవ నిర్మాణమే ఆశ్చర్యకరమైనది ఎనిమిదో వచనం దేవుడైన యహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు ఏదెను తోట ఎక్కడ ఉంది అంటారా భౌగోళికంగా అది ఎక్కడ ఉందో మనకు తెలియదు టైగ్రిస్ యూఫ్రటిస్ లోయలో ఉందేమో అది చాలా సారవంతమైన ప్రదేశం అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి ఒకవేళ తిరిగి భూలోకానికి అదే కేంద్రం కాబోతుందేమో దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారానికి మంచిది అయిన ప్రతివృక్షము ఆ తోట మధ్యలో జీవవృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు ఈ వృక్షములు అపురూపమైనవి జీవ వృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము ఈ వృక్షములు రెండూ అపూర్వమైనవి అపురూపమైనవి ఈ రెండు వృక్షములు ఎలాంటివో వర్ణించడానికి మనకు ఎక్కువ ఆధారాలు లేవు అవి అక్కడ నుండి తొలగించబడినవి అవి అక్కడ లేవు ఆ తోటలోని చెట్లు చూడటానికి ఆకర్షణీయమైనవి రమ్యమైనవి ఆహారానికి మంచివి ఆ తోటలోని చెట్లు కంటికి పంటికి ఇంపైనవి ఈ రోజున పాప ప్రభావంచేత గచ్చపొదలు ముండ్లకంపలు భూమి మీద మొలిచినా సహజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉంది అలనాటి ఏదెను తోట ఎంత అందమైందో ఊహించలేము పది నుండి పద్నాలుగో వచ్చిన వరకు ఆ తోటను తడపటానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలయింది మొదటిదాని పేరు పీషోను అది హవీలాదేశమంతటా చుట్టూ పారుతున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమూ గోమేధికమూ దొరుకుతాయి రెండో నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుతున్నది మూడో నది పేరు హిద్దికలు అది అర్షూరు తూర్పు వైపున పారుతున్నది నాలుగో నది యూప్రటీసు ఇథియోపియాలో నదీ నైలు హిద్దికలు అంటే టైగ్రసు ప్రియ సోదరుడా సోదరి పాఠం ఇంతవరకు విన్నావు కదా ఈ పాఠములో ఉన్న ముఖ్యాంశం ఏమిటి మన ప్రభు యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ మనము దేవుని యొక్క ప్రత్యేక సృష్టి సృష్టిలో మిగతా భాగం ఒక మానవ సృష్టి ఒక ఎత్తు నీవు దేవుని సృష్టివి దేవుడు నిన్ను సృజించాడు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మహిమపరచాలి నీ జీవిత విధానం ఆయన దృష్టిలో ఆమోదయోగ్యమై ఉండాలి నీవు చేసే ప్రతి పని నీ సృష్టికర్త అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చేలా ఉండాలి ఆయనను మహిమపరిచేలా ఉండాలి ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు ఆదికాండంలో మనము చూచే యహోవా దేవుడు మనలను రక్షించిన ప్రభు యేసుక్రీస్తు మనలో ఉండి మనలను సర్వసత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ ఆయనే త్రియేక దేవుడు ఆయన మనలను కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు అనుక్షణము మనల్ను శోధనల నుండి తప్పిస్తున్నాడు అలాంటి దేవునికి నీవు చెంది ఉంటే ఆయన నీదేవుడై ఉంటే ఆయన నీలో ఉంటే నీ జీవిత విధానమే మారిపోతుంది ఇప్పుడే ఈ క్షణమే నీ సృష్టికర్తయైన దేవునికి నిన్ను నీవు సజీవయాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాశ్చల్యమును బట్టి బ్రతిమలాడి మిమ్మలను హెచ్చరిస్తున్నాము దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించాలని మా ఆకాంక్ష అందరు తలలు వంచండి క్లుప్త ప్రార్థన చేసుకుందాం మైమగల తండ్రి కృపాభరితుడువైన దేవ ఏ సమయమందు నీవు మాతో మాట్లాడావు మా శ్రోతలందరిని మరొకసారి మీ హస్తముల్లో ఉంచుతున్నాం ప్రతి నీ మాట విని నీవు చెప్పినట్లు చేస్తూ సైతానీయమైన దుష్టశక్తులను ఎదిరించి నిలిచి నీ సహాయముతో గెలిచి నీ మహిమార్థమై జీవించడానికి నేటి వాక్య సందేశ్యమును వారిలో ఫలింపచేయుమని మహిమ పొందుమని సైతానీయ దుష్ట శక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె